ఎలాడీ అది పండాలంటే పండదు అలా అది అది అది వర్క్అవుట్ కాదు అది కానీ ఆ గడ్డిలో వేసేటో వారం రోజుల్లో పండుతుంది అలాగే వీళ్ళు సాధన తపస్సు చేస్తూ దేహాభిమానం క్రమంగా శిథిలం బట్ ఉన్న దేహాభిమానం మన సంస్కృతిలో దేహాభిమానాన్ని శిథిలం చేసేటువంటి ప్రతీకలు సిస్టమ్స్ మన సంస్కృతిలో ఉన్నాయి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 దుఃఖపడుతూ జీవిస్తాం ఎనీవే కాబట్టి దేహాభిమానాన్ని ప్రమోట్ చేసేటువంటి పని మనం మనకి మనం చేసుకోకూడదు ఇతరులకు చెయ్యకూడదు ఎందుకంటే అది చాలా పెద్ద డిస్టర్బెన్స్ అది దేహాభిమానాన్ని ప్రమోట్ చేస్తే దానివలన మనం వ్యక్తికి అపకారమే చేసిన వాళ్ళవుతాం చాలా తప్పదు గీత దేహాభిమానాన్ని ప్రమోట్ చేయకుండా దేహాభిమానాన్ని తగ్గించటానికి చాలా బలమైన ఉపదేశం నయనం చందంతి శస్త్రాన్ని పరిస్థితి అదే అభిప్రాయాన్ని పదాలు మార్చి మళ్ళీ ప్రకటిస్తున్నారు ఇంకో శ్లోకంలో చెప్పిందాన్ని చెప్తున్నారని అనుకోద్దు పునరుక్తి అంత ఉన్నట్టు కనుకుంటుంది అయినా కూడా సటిల్ డిఫరెన్స్ కూడా ఉంటుంది ఆ తర్వాత శ్లోకంలో చూద్దాము అచ్చేద్యోయో నిత్యసతస్థానూ అచలోయ సనాతన అది అవతారికి చూడండి యత ఏం తస్మాత్ అని అవతారి యత ఏం తస్మాత్ బికాజ్ దిస్ ఈజ్ సో అనర్థం అచ్చేద్య అంటే కోయుటకు शस्त्र दीसीवे कत्मस्वरूप मन अय अछेद्युटा नयनम दहति पावक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 పాపం వస్తే అలెగ్జాండర్ గొర్రను దిగాడు నిలబడ్డాడు పక్కన సాధువు నిలబడ్డాడు అలెగ్జాండర్ దేహము దృఢంగా ఉన్నది సాధువు దేహము కృషించి ఉన్నది సాధువు ఎప్పుడు కృషించి ఉంటేనే ఉంటుంది సాధువులు బాగా దిట్టంగా ఉంటే శోభగా ఉండదు ఉన్నమాట చెప్తున్నా మన చేతిలో దిట్టంగా ఉండకూడదని అనుకుంటే అది సరపడదు దిట్టంగా ఉండకూడదు అనుకుంటే పోతుందా ఏమి చాలా కఠినమైన అయిపోయావు కాబట్టి నేను తప్పుపరచట్లేదు నేను ఊరికి శోభ గురించి చెప్పాను చెప్పలే పడుతుంది ఇప్పుడు నేనే తిట్టంగా ఉన్నానేమో నాకు డౌట్ వస్తుంది కాబట్టి ఎందుకంటే ఆహారం అనేది మీకు లూజ్ వెయిట్ అనేది చాలా కఠినమైన విషయం ఎంత కఠినమంటే మీరు ఒక పౌండ్ వెయిట్ లూజ్ చేయాలంటే పౌండ్ కేజీ కాదు పౌండ్ కేజీ అంటే టూ పౌండ్స్ ఒక పౌండ్ వెయిట్ లూజ్ చేయాలంటే 3,500 థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ నెగిటివ్ బ్యాలెన్స్ మీరు పెట్టాలంటే నెగిటివ్ బ్యాలెన్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ అంటే మీరు భోజనం చేశారనుకోండి అంటే భోజనం చేయడానికి పప్పు కూర పులుసు పచ్చడి మజ్జిగ పెరుగు స్వీటు అది వేసుకుని చేశారంటే సుమారు పదిహేను వందల అయిపోతుంది మీరు న్యాయంగా అయితే రోజుకి పదిహేను వందల తినాలి రోజుకి పదిహేను వందల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 పదిహేను వంద పదిహేను నేను ఒకసారి ఓ డాక్టర్ గారిని అడిగాను ఏమండి డాక్టర్ గారు ఎంత ఎంత సింపుల్ గా ఫోన్ చేసినా బాడీ వెయిట్ అలాగే ఉంటుందేమండీ అని అడిగాను అడిగితే ఆయన అన్నారు సింపుల్ గా ఫోన్ చేస్తున్నావు అని అనుకుంటారు స్వామిజీ సింపుల్ గా ఏం భోజించాను ఫైనల్గా అలా అవద్దు అని అంటే నేను అన్నాను అదేంటండి రోజుకి పద్దెనిమిది వందలు రెండు కంటే ఎక్కువ తింటలేదే అంటే రోజుకి కావాల్సింది పద్దెనిమిది వందలు రెండు వేలు కాదండి పదిహేను వందలు తిట్టాలి సార్ కంటే ఎక్కువ తినకూడదు సరే పదిహేను వందలు తినాలి మీరు పద్నాలుగు వందలు తినాలనుకోండి రోజు అంటే మీకు బ్యాలెన్స్ ఎంత ఉంది ఇప్పుడు వంద వంద బ్యాలెన్స్ ఉంది మొన్న పదహారు వందలు తీసి పోయింది అలా తినకూడదు కాబట్టి ఆ బ్యాలెన్స్ మీరు అలా పెంచుకుంటూ పోవాలి అంటే ఒక రోజు ఫాస్ట్ ఫాస్టింగ్ చేశారనుకోండి పదిహేను వందలు బ్యాలెన్స్ వచ్చింది ఫాస్టింగ్ అని అనేసి మళ్ళీ పదహారు వందలు బ్యాలెన్స్ తగ్గిపోతుంది సో ఈ విధంగా మీరు నెగిటివ్ బ్యాలెన్స్ మూడు వేల ఐదు బాడీ ఒక పౌండ్ తగ్గుతుంది హెవీగా ఉన్నవాళ్ళు వెయిట్ లూజ్ చేయటం తేలిక మీడియం అండ్ లీన్ పీపుల్ మీడియం పీపుల్ ఇఫ్ దే వాంట్ లూజ్ వెయిట్ ఇట్ ఈస్ మోర్ డిఫికల్ట్ హ్యాస్ ది వెయిట్ యూ లూజ్ ఫర్దర్ లాస్ బికమ్స్ మోర్ డిఫికల్ట్ ఎందుకంటే బాడీ ఇట్ డజంట్ వాంట్ లూజ్ వెయిట్ బాడీ ఇంటెలిజెన్స్ ఇట్ హ్యాస్ ఎ సెపరేట్ ఇంటెలిజెన్స్ అది వెయిట్ ని లూజ్ చేయడం ఇష్టపడదు అది ఏం చేస్తుంటే మీరు వెయిట్ లూజ్ చేసి ప్రయత్నం చేస్తే వెయిట్ ని స్టోర్ చేసే ప్రయత్నం వచ్చేస్తుంది నా బాడీ అని అనుకోవడం నేను బాడీ అని అనుకోవడం అంత మూర్ఖత్వం అదే కానీ ఎందుకంటే సపోజ్ ఇది నా బాడీ నేను వెయిట్ లూజ్ చేస్తాను అని మొదలు బాడీ ఏం చేస్తుందో తెలిసిన ఈ బిలీవమే ఈ బాడీ వీడు వెయిట్ లూజ్ చేసి ప్రయత్నం చేస్తున్నాడు అని అది డిఫెన్స్ లోకి వెళ్ళిపోయి నేను వీడి ప్రయత్నానికి అడ్డుకొట్టాలి అని ఇది అడిగి వర్తించేస్తూ ఉంటాం చూడండి ఆ రకంగా అది ఏం చేస్తుందంటే మెటబాలిక్ రేట్ ను తగ్గించేసుకుని ఆ వెయిట్ ని ప్రిజర్వ్ చేసుకునే ప్రయత్నం అది చేస్తుంది బాటే థింగ్ సో సో నేను చెప్పిన దొంగ ఏమిటంటే సాధువులు కొంచెం కృషించుంటే బాగుంటుంది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 ఈ అలెగ్జాండర్ కి ప్రపంచంలో కల్లా ఎక్కువ సంపద వాడి దగ్గర ఉంది సాధువు దగ్గర కౌపీనవంత కలు భాగ్యవంత హాని వారి ధరించిన వస్త్రాలు కమండలం తప్పిస్తే ఇంకేమీ లేదు మనకి నాది అయినా చెప్పదగ్గదా లేదు అయితే అలెగ్జాండర్ ఈజ్ అవుట్ వరల్డ్ రిచ్ సాధు ఈజ్ అవుట్ వరల్డ్ పూర్ అలెగ్జాండర్ ఈజ్ హీ హ్యాస్ ఇన్సేషియబుల్ పావర్టీ ఫుల్ఫిల్ చేయలేని పావర్టీ దారిద్ర్యం వాడి హృదయంలో ఉన్నది సాధువు హృదయంలో పూర్ణమైన సంపద గలవాడు ఆత్మస్వరూపం యొక్క పూర్ణత్వం గలవాడు ఇది పరిస్థితి వెళ్లిద్దరూ పక్క పక్క ఒకడు రిచ్ ఇంకొకడు పూర్ ఒకడు పూర్ ఇంకొకడు రిచ్ అలెగ్జాండర్ ఈజ్ రిచ్ అండ్ పూర్ ద సన్యాసి ది స్వామి ది సాధు ఈజ్ పూర్ అండ్ రిచ్ రిచ్ నెస్ అండ్ అవుటర్ పావర్టీ అలెగ్జాండర్ కోపం వచ్చి కట్టి తీశాడు ఐ విల్ కిల్ యూ అని అంటే ఆయన అన్నాడు నయనం చందంతి శ్రయనం దహతి యు ఆర్ నాట్ గోయింగ్ టు కిల్ మీ నాయం నే అంటే అలెగ్జాండర్ ఏమిటా ఇక భయం లేదు ఏం అని మంత్రిని అడిగాడు ఏమిటి సమాచారం ఏమిటది మంత్రి కనుక్కుని చెప్తానని కనుక్కుని చెప్పాడు ఇదండి దీని సమాచారం అలెగ్జాండర్ ముక్కుమంది వేరు వేసుకున్నాడు ఆహా నేను నీ ఉండి హృదయంలో భయం పడుతూ బతుకుతున్నాను ఎప్పుడు చచ్చిపోతానేమోనని వీడు ఏమీ లేకున్నా వీడికి అంత పూర్ణత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఏమీ జ్ఞానము అని ఒక వైరాగ్యంలో పడి మనస్సులో ఒక ఆలోచన ఒక విచారం చేసుకుంటాం విచారము అంటే ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటాం అతను బయలుదేరి మాతృభూమి చేరుకోకముందే ఎక్కడో అడవిలో మరణిస్తాడు సో అలెగ్జాండ్రియాలో మరణించాడా ఓనండి ఓన్లండి వాటెవర్ సో దీన్ని స్వగృహ స్వగ్రామానికి అదే తన యొక్క రాజధానికి వెళ్ళక ముందే చచ్చిపోయాడు వాటెవర్ సో దిస్ ఎగ్జాంపుల్ ఐ గేవ్ where the word వేర్ ది వర్డ్ నైన్ చిన్న అప్లైస్ డైరెక్ట్లీ నైన్ చిన్న డైరెక్ట్లీ ఇట్ అప్లైస్ దాని స్పిరిట్ అప్లై చేసే ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తా స్పిరిట్ లెటర్ అస్తమానం కత్తి కొయలేదు అంటే కత్తి కోసే సందర్భం రావాలి కదా కత్తి కోసే సందర్భం రాకపోతే దాని స్పిరిట్ మీరు తీసుకోవాల్సి ఉంది స్పిరిట్ దృష్టాంతం ఏంటంటే ఓ మహాత్ముడు ఉన్నాడు ఆయన ఏదో కొంచెం అనారోగ్యం ఉంది శరీరంలో ఏదో పాపం ఏం కష్టపడుతున్నాడో దేవుడికి తెలియాలి రోజు గంగా స్నానం వదిలి చేసుకునేవాడు ఉత్తర కాశీలో సో జపం వదిలి ఏదో ఇబ్బంది పెద్ద వయస్సు డాక్టర్ ఒకడు కార్డియాలజిస్ట్ ఉత్తర వచ్చినప్పుడు ఈయన చూశాడు చూసి అవులో చెప్పారు ఈయన గొట్లో బాగుండదని అప్పుడప్పుడు ఏదో నొప్పి అంటాడు ఇదంతా ఆయన ఏదో స్టెటోస్కోప్ ఏదో పెట్టి ఈయన గుండె సరిగ్గా కొట్టుకోవట్లేదండది అది లబ్ డబ్ లబ్ డబ్ లా చాలా గడబడగా ఉంది లవ్ లబ్ లబ్ డబు డబ్ డబ్బు ఎవరు వాయిస్ వస్తున్నాయి కాబట్టి గుండెకి అనారోగ్యం ఉంది అని చెప్పారు అంటే ఆయన అన్నాడు మరి ఏమిటి అనారోగ్యం ఏమిటంటే ఏం చెప్తామండి స్టెటస్కోప్ తోటి ఏం చెప్తాం మాకు ఈసీజీలు ఉన్నాయి ఇంకా క్యాథిటర్ ల్యాబ్ గుండాలి పక్కన ఈ సైన్స్ ఈ టెక్నాలజీని ఎంత అధికంగా వీళ్ళు డెవలప్ చేస్తారో మనిషికి అంత అధికమైన భయాన్ని బెంగని కష్టాన్ని నిర్మాణం చేసి పెట్టారు టెక్నాలజీ పెరిగి కొలది సో పూర్వం ఎక్స్రే తీసివ్వాలి ఎక్స్రే తీసినప్పుడు మనుషులు ఏవో వైద్యాలు చేయించుకున్నారు బతికారు అదే ఎక్స్రే ఇప్పుడు ఎక్స్రే అంటే పెద్ద ఇంపార్టెంట్ కాదు క్యాట్ స్కాన్ క్యాట్ స్కాన్ సిఐటి వాట్ ఎవర్ ఇస్ కంప్యూటర్ అసిస్టెడ్ టోమోగ్రఫీ టోమోగ్రఫీ సో క్యాట్ స్కాన్ అది అయిపోయింది ఏవో బొమ్మలు వస్తాయి అది అది ఉంది వెళ్ళిపోలేదు బట్ దట్ ఆల్సో బికమ్ లెస్ ఇంపార్టెంట్ క్యాచ్ స్కాన్ అంటే ఫీల్డ్ ఎనీ బడీ ఎనిమోర్ ఎంఆర్ఐ మాగ్నెటిక్ రిజనెన్స్ ఇమేజింగ్ అది వచ్చింది ఇప్పుడు అది పోయింది ఇప్పుడు అది మాత్రం మిగిలిందనుకుంటున్నారు ఎంఆర్ఐ కూడా పోయింది ఇప్పుడు పాజిట్రాన్ పాజిట్రాన్ ఎమిషన్ టోపోగ్రఫియో టోమోగ్రఫియో ఏదో ఉంది అది లేటెస్ట్ దాని మెషిన్ ఖరీదు పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది కోట్ల సారి అపోలో ఇస్ట్రైన్ కంటే ఇటు ఆల్రెడీ ఎక్కడో వచ్చింది ఇప్పుడు రే పొద్దున్న వీడికి ఏదో మోకాలు నొప్పో ఉంటే ఈ పాజిట్రాన్ స్కాన్ చేయించమంటే ఎంఆర్ఐ అయిపోయింది ఎక్స్రే అయిపోయింది పూర్వము చేయకొట్టుకుని నేను చూసి ఏనాడు పోయింది స్టెటోస్కోప్ పోయింది అన్ని పోయాయి ఇప్పుడు పాజిటివ్ రాని దగ్గర పడ్డాం సరే పాజిటివ్ రాని బొమ్మ తీశారండి బొమ్మ తీసి ఏమిటి తేల్చారు అయ్యా మీరు ఈ ముందు నాడి చూసి వాడే తేల్చాడో మీరు అదే తేలుస్తారు మోర్ నిజంగా అంటే నేను చెప్పేసి కొంచెం ఒక్క పిస్తా హైపర్ బోల్ ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో ఇట్ మే నాట్ యాక్చువల్లీ అప్లై బట్ ఓవరాల్ గా పరిస్థితి ఓవరాల్ పరిస్థితి ఇప్పుడు ఒక పేషెంట్కి ఆక్సిజన్ ఇంటేక్ వాడు మెజర్ చేస్తున్నాడు మెజర్ చేస్తుంటే నేనున్నా అంటే గాలి మీకు గాలి అందిని అందలేదు అనే ఒక ఫీలింగ్ ఒకటి ఉంది మీకు ఇవన్నీ ఫీల్ కంఫర్టబుల్ ఇంటేక్ ఇన్హేల్ చేసి కంఫర్టబుల్ గా ఫీల్ అయినప్పుడు మీకు ఆక్సిజన్ ఇంటేక్ నైన్టీ ఫైవ్ ఉంటుంది ఒక ఒక యూనిట్ ఏదో మెజర్మెంట్ మీకు గాలి అందలేదనే ఫీలింగ్ వస్తుంది చూడండి యూఆర్ గ్యాస్పింగ్ ఫర్ బ్రెత్ అటువంటి ఫీలింగ్ లో ఇంటేక్ నైన్టీ ఎయిటీ ఫైవ్ ఉంటుంది ఇలా ఆస్మా సిచ్యువేషన్ బ్రామ్కియల్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఇప్పుడు వీడు ఏం చేశాడంటే ఆ పేషెంట్ కి ఓ మెషీన్ పెట్టేశాడు ఆ పేషెంట్ బాడీకి ఓ మెషిన్ ఒకటి పెట్టేశాడు ఆ పేషెంట్ లేచి కూర్చున్నప్పుడు ఈ మెషిన్ ఇలా పక్కకి జరిగి కూర్చోవాలి పేషెంట్ అడుగు వేస్తే ఈ వీల్స్ మీద పెట్టేశారు అది కూడా తోసుకొస్తూ ఎందుకంటే వీడు గాలి పీల్చి విధులైన ప్రతిసారి ఆ మెషిన్ ఆక్సిజన్ ఇంటే మెషర్మెంట్ ఇస్తూ ఉంటుంది మెషిన్ ఇలా నడుస్తూ ఆయన పాపం ఆ వ్యక్తి లేచి టోటు తిరుగుతూ ఉంటే ఈ ఫోర్ వీల్స్ ఈ మెషిన్ ఒకటే నేను డాక్టర్ని అడిగాను ఏమిటండి ఆ మెషీన్ ఇవి దీని సమాచారం ఇది అని చెప్పాడు డాక్టర్ నేను అన్నాను ఏ వాట్ ఈస్ ఇట్ దట్ యూ మెషర్ అవుట్ ఆఫ్ ఇట్ ఏం ఆయన గాలి అందుతోందో లేదో మెషర్ చేస్తాం ఆ మాట ఏదో ఆయనే కదా నేను అడిగాను అయ ఎలా ఉంది ఇప్పుడు అంటే ఇంతకు ముందు గాలి సరిగ్గా అమ్మలేదు ఇప్పుడు బానే ఉంది అంటే లోపల ఏదో ఫ్లూయిడ్ ఉంటే అది తీసేస్తారు ఇప్పుడు బాగానే ఉంది ఫ్లూయిడ్ తీయడానికి ముందు ఫ్లూయిడ్ తీసిన తర్వాత కొంచెం ఆ రకమైన మెషర్మెంట్ ఉంటే మంచిది మీకు క్లీన్ గా తెలుస్తూ ఉంటుంది ఫ్లూయిడ్ కి ముందు ఎయిటీ ఫైవ్ ఉండే ఇప్పుడు నైన్టీకి పెరిగింది పర్వాలేదు వైద్యం చేసిన వాడికి కూడా తెలుస్తుంది ఆ తర్వాత మెషిన్ ఓడిపోయి పక్కన నేను డాక్టర్ గారిని అడిగాను ఏమండీ మీరు ఫ్లూయిడ్ తీసేశారు కదా నవ్ హీస్ ఫీలింగ్ కంఫర్టబుల్ హీ సేస్ సో షుడ్ యూ హ్యావ్ దట్ మెషిన్ అటాచ్డ్ టు హిమ్ ఆల్ ది టైమ్ అని అడిగాను అడిగితే ఆలోచించి yeah agree with you it is not necessary i am chepparu these you matter narangi sanyasi sarva sanjha veniwadu medicine ki sambandhinna madiki ganeshaade kadha mari point out chesi varaku kuda valaku thoosaledu alage inko sandarbhalo bed side x ray idda unde annaru bed side x ray idda unde ante nenu unnam denikalle ante fluid ante accumulate ayindo darustundhe heart, heart lo kada lung ante nenu annanu ఆయన అడిగితే ఏమన్నా తెలుస్తుందేమో ఏమంటే గాలి ఎలా ఉందండి అంటే ఓ మోస్తరుగా ఉందండి అని ఏమంటే ఓ మోస్తరుగా గాలి పీల్చుకోగలుగుతున్నాను అంటున్నారు అంటే దాన్ని బట్టి మీరు ఏమి జడ్జి చేస్తారు అంటే ఫ్లూయిడ్ ఇంకా అంత ఎక్కువ ఎక్కువ అయ్యి ఉండదండి మరి ఇంకా బెడ్ సైడ్ ఎక్స్రే ఏమిటండి అంటే అవునులే కరెక్టే వద్దు బెడ్ సైడ్ ఎక్స్రే చేస్తే ఎంత అవుతుంది త్రీ డాలర్స్ అవుతుంది వారు ఎక్స్రే మెషిన్ ఇలా వీల్స్ మీద తోసుకొచ్చి ఎక్స్రే తీసేసుకోవడం పోతారు ఏమన్నా పిచ్చా ఏమన్నా రోగం వచ్చినప్పుడు తగ్గడానికి కొంచెం టైం పట్టదు ఉడికి అరగంటకోసారి ఎక్స్రే ఎక్స్రే అయిన తర్వాత క్యాచ్ స్కాన్ క్యాచ్ స్కాన్ అయిన తర్వాత దీన్ని విఐపి సిండ్రోమ్ అంట ఈ రకంగా అంత విపరీతమైన లెవెల్లో ప్రమోట్ చేయకూడదని అట్ ది సేమ్ టైం దేహాన్ని నెగ్లెక్ట్ చేయాలని నేను కూడా ఇంతకీ ఆయన ఉత్తర కాశీ మహాత్ముడిని ఆ డాక్టర్ గారు కోరాడు గెండమొట్ట పొద్దునలాగాడు నువ్వు హృషికేశ్ రవయ్య అక్కడ హాస్పిటల్ ఉంది అక్కడ మాకు కథీటర్ ల్యాబ్ అవి ఉన్నాయి నీ గుండె సంగతి అంతా నేను చూస్తాను ఈసీజీ తీస్తాం స్ట్రెస్ టెస్ట్ చేస్తాం అని అన్నాడు అన్నాడు ఈ గుండె ఎప్పటి నుంచో ఇదిలాగే ఉందా అది నేను డెబ్బై ఏళ్ళు ఇంకో ఐదేళ్లు బతికాను మూడేళ్లు బతికాను రెండేళ్లు బతికాను లేదా ఆయనకి ఇంకా పదేళ్ళు బతికిట్లా ఏం చేస్తాను అక్కర్లేదు నాకు ఆయన తరఫుట్లేదు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అని నువ్వేదన్నా ట్యాబ్లెట్లు వేసుకుంటా కొంచెం నొప్పేది తగ్గడానికి నేను ఎక్కడికి రావట్లేదు అని చెప్పేదాన్ని అంటే పాపం ఈయన మాత్రమే ఏం చేస్తాడు ఏదో ఇంకోసారి మళ్ళీ స్టేటస్కోప్ పెట్టి చూసి ట్యాబ్లెట్లు రాసి నువ్వు వేసుకోండి అని ఒప్పొచ్చినప్పుడే నచ్చాడు వేసుకున్నాడు ఆయన నేను అన్నది వాట్ వీఆర్ అచీవింగ్ హియర్ సిటింగ్ ఇన్ ఏ వెరీ అడ్వాన్స్డ్ హాస్పిటల్ అండ్ వాట్ హీఈస్ గోయింగ్ త్రూ దేర్ ఇన్ దట్ దట్ మహాత్మా నవ్ దేర్ ఈ సమ్ డిఫరెన్స్ ఆబ్వియస్లీ దేర్ ఈస్ సమ్ డిఫరెన్స్ బట్ ఈజ్ ద డిఫరెన్స్ ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్ ఈజ్ ఇట్ దట్ మాక్స్ ఏ ఇంపార్టెంట్ డిఫరెన్స్ అని ఆలోచిస్తే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ది ఆన్సర్ ఈస్ నో ఇది ఎలాగుంటుందంటే రోడ్డు పక్కన కూర్చొని రోడ్డు పక్కన కూర్చొని బార్బర్ షాపులు బార్బర్స్ ఉంటారు చూడండి రోడ్డు పక్కన కూర్చుని అతని దగ్గర కూర్చుంటే అతను అతని చేతిలో ఒక గొడుగు ఉంటుంది అతని దగ్గర మీరు కూర్చుంటే ఆ గొడుగు మీ చేతిలో గొడుగు యుద్ధ ఈ హస్త్రుడు సో అబ్రిల్ పట్టుకుంటే అతను చేస్తాడు చేస్తే రెండు రూపాయలు మూడు రూపాయలు తీసుకుని వదిలిపెట్టేస్తాడు వచ్చేస్తాడు ఇప్పుడు ఇక్కడ మోడర్న్ ఎయిర్ కండీషన్ సెలూన్ ఒకటి వచ్చాయి దాని దగ్గరికి వెళ్ళి గడ్డం చేయించుకొస్తే యాభై రూపాయలు ఇచ్చారు డిఫరెన్స్ ఉందా లేదా అంటే ఎవరైనా ఉందంటే ఉంది ఉంది లేదు కూడా అత్యాతే ఏదో ఉన్నదో నాకు ఇదంత డిఫరెన్స్ ఉంది గడ్డ అయిన వెంటనే ఇంటికి స్నానం ఎలాగో చేయక ఇప్పుడు నేను అనేది అలాగే కాదు ఏదో సమ్ బ్యాలెన్స్ బీహ్ టు స్ట్రైక్ బట్ ఈజ్ డేర్ అని ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ఇటు లేదు కాఫీ తాగాలనిపించింది అక్కడ నిలబడి మూడు రూపాయలు వాడికిస్తే ఒకప్పుడు చేయి చేతికిస్తాడు చాయ్ తాగడానికి అక్కడ నిలబడి తాగేసి మూడు రూపాయలు వాడి చేతికించి వేచక్క వచ్చాడు ఆ వాడు పక్కన ఇంకో షాప్ పెట్టాడు వాడి దగ్గరికి వెళ్తే వాడు వెళ్లిన పావు గంటకి ఒకప్పుడు టీ తీసుకొచ్చేస్తాడు ఆ టీ తీసుకున్న దానికి పద్దెనిమిది టీ ఖర్చు రెండు రూపాయలు టిప్పు ఇచ్చి మీరు అరగంటలో బయటకు వస్తారు అసెన్షియల్లీ ఐ థింక్ బోతార్ ఈక్వల్లీ పాయిజనర్స్ బోథర్ ఈక్వల్లీ ఎగ్జిలరేటింగ్ వాట్ డిఫరెన్స్ ఇట్ మైక్స్ మేబీ క్లీన్లీనెస్ ఇలాంటి డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే వాట్ ఎవర్ డిఫరెన్స్ మేక్స్ ఎ డిఫరెన్స్ వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్ వీ షుడ్ గో ఫర్ ఇట్ బట్ మచ్ దేహాభిమానము ముఖ్యంగా ఈ మోడర్న్ మోడర్నిటీ ఏం చేసిందంటే మనుషుల్ని దేహాభిమానంలోకి నెట్టివేసింది యాజ్ టెక్నాలజీ గ్రోస్ మనుషులకి ఆరోగ్యాన్ని గురించి చిత్ర ఆయన ఒక డాక్టర్ గారు ఓ ప్రశ్న నో టైమ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ మ్యాన్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 నశోషయతి మారుతర్ అయోష్యది అంతకు ముందు శ్లోకాన్నించి బికాస్ దేర్ ఫోర్ ఆ రకమైన కనెక్షన్ సెకండ్ హాఫ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్ ముందు ఫస్ట్ హాఫ్ భాష్యకం చూసి సెకండ్ హాఫ్ కదా యస్మాత్ అశహేతూని భూతమానం ఉత్సాహంతే అది ఫస్ట్ హాఫ్ కు వ్యాఖ్యానం ఈ పంచభూతాలు ఉన్నాయే ఆకాశం తీసి పక్కన పెట్టండి నిరవయవం గనక మిగిలిన నాలుగు ఉన్నాయే ఇవి ఒకదాన్ని ఒకటి పాటు చేస్తూ ఉంటాయి అన్యాన్య నాశేతుని ఇప్పుడు పృథివీ ఉందనుకోండి పృథివిని విడగొట్టేసి చెడగొడుతుంది నీరు ఓ సందర్భంలో ఇంకో సందర్భంలో దిగులు తీయకుండా తీసుకొస్తుంది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 పోటమో ఇంప్రూవ్ చేయటమో డిక్రీస్ చేయటమో నాశాన్ని చేయటమో ఈ సందర్భంలో ఇలా చేస్తూ ఉంటాయి అన్యోన్య నాశేతువుని కాని ఇవి కాబట్టి పంచభూతములు పంచభూతములయేడాల ప్రవర్తిల్లును పంచభూతాల వల్ల కలిగే లాభం ఎవరికి పాంచభౌతిక దేహానికి పంచభూతాల వల్ల కలిగే నష్టం ఎవరికి పాంచభౌతిక దేహానికి మన ఆత్మ మాట ఆత్మకి లాభం లేదు నష్టం లేదు అకర్మణ వర్ధతే నో కనీయా ఇప్పుడు ఒక సెల్ రెండు సెల్స్ అయింది సెల్ వైజ్ కౌంట్ వేసుకుంటే ఒకటి రెండు అయింది కానీ ప్రాణశక్తి దగ్గర చూసుకుంటే లాభం లేదు కొత్త లాభం ఏం రాలేదు ప్రాణశక్తి ఈ మూడు సెల్స్ కలిసి చచ్చిపోయానుకోండి మూడు సెల్స్ కలిసి అక్కడ ఆ సెల్ కల్చర్లో ఏదైతే తేడా వచ్చి ఈ మూడు సెల్స్ దే ఆర్ సెల్స్ ఈజ్ ఇట్ ఎస్ ఫర్ ప్రాణ నవ్ నవర్ధతే నో కనీయా అలాగనమాట సో ఆత్మస్వరూపమునందు ఎట్టి మార్పులను ఇవి చేయలేవు అది ఫస్ట్ హాఫ్ అయిపోయిందంటే సెకండ్ హాఫ్ నిత్య సో శంకర్లు ఏమంటున్నారు తస్మాత్ నిత్య అంటున్నారు కాబట్టి ఈ లోకంలో వినాశము అనే మాటకు అర్థమైనట్ంటే पंचभूतम तो निर्माण पंचभूतम चेत डिस्टर्बड़ों दिन पेरे विनाश इतना पंचभूताल पोसी इं कहू इन अंटेटी मल्हे आ पंचभूत जो सो पंचभूताल दीवी विवड़ावी नाई अचे पंचभूतम सम्मेलन वाल निर्माण अमर रूप आकार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 నిత్య నిత్య అంటే అర్థం ఏంటో తెలుసు అండి కాలము నాకు అతీతమైనది టైం లెస్ అం నిత్య ఎటర్నల్ ఎటర్నల్ అంటే టైం లెస్ మీరు టైం బుద్ధిని ప్రవేశపెట్టకూడదు లాంగ్ లైఫ్ అన్నారు అనుకోండి లాంగ్ లైఫ్ అంటే ఎంతున్నారు మీరు టైమ్ ని అటాచ్ చేశారు దాన్ని యూఆర్ టంగ్ ఆఫ్ టైం టైం సెన్స్ ని పెట్టి యూఆర్ టాప్ In fact, life is neither long nor short. Life is long and short, and you will be able to revive your life. You will be able to live your life in your life, and you will be able to live your life in your life. Life is short and long, long. Life is truly timeless.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 ఆ స్పేస్ టైమ్ ఇండివిజిబిలిటీని పరిగణనలోకి తీసుకుని విశేషణలు వేస్తారు మీరు కాలము దేశము ఈ రెండింటినీ విడదీయడం కుదరదు దేశ కాలములను విడదీయుట సంభవం కాదు రెండు కలిసే ఉంటాయి ఒక్క సృష్టి ఒక్క కొద్ది ఒక్కసారి ఒకే ఒక్కసారి ఆ రెండింటిని విడదీసి మాట్లాడతారు కాలం వచ్చినప్పుడు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 అంటే దేశము యొక్క పరిధులకు లోబడి ఉండే పక్షంలో ఆ వస్తువు తప్పనిసరిగా కాలము యొక్క హద్దులకి కూడా లోబడి ఉంటుంది ఇప్పుడు ఘట ఉందనుకోండి ఓ దేశంలో ఉంది ఇంకో దేశంలో లేదు ఇట్ ఈస్ లిమిటెడ్ ఇన్ స్పేస్ సో ఇది ఒక నియమం ఇది వాట్ ఎవర్ లిమిటెడ్ ఇన్ స్పేస్ ఇస్ నెససరీలీ లిమిటెడ్ ఇన్ టైమ్ ఆల్సో కాబట్టి ఇది స్పేస్ యొక్క లిమిటేషన్ ఉంది గనక ఈ కొండకి దీనికి తప్పనిసరిగా టైం లిమిటేషన్ ఉంటుంది ఉండి తీరు మీరు ఆ కుండని ఎంత భద్రంగా దాచిపెట్టిన యాంటిక్ పాట్స్ ఉంటాయి చాలా భద్రంగా దాచిపెడతారు ఎంత భద్రంగా దాచిపెట్టినా అది ఎలా విడిపోతూనే ఉంటుంది దానికేమో మళ్ళీ అతక పెట్టి మారిపోతూ ఉంటుంది నిరంతరంగా మారిపోతుంది ఆఖరికి మొక్కల కింద విడిపోతుంది ఇది నాట్ స్టాప్ ఎందుకని వై వై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 ఎక్కువ కాలం జీవించాలి చిరంజీవిగా ఉండాలి అని ఇది ఒక ధోరణ ఒకటి ఉంది యోగా యవో టెక్నిక్స్ ఫాలో అయితే చాలా కాలం బతకచ్చు అని అది కాలంలో వచ్చింది దేశంలో సీమితమై ఉన్నది కాబట్టి కాలంలో అంతర్ధానం అయిపోతుంది దానికి ఇంక తిరుగులేదు అనియమానికి సూర్యుడు అంతే చంద్రుడు అంతే గెలాక్సీ అంతే మొన్న పేపర్లో కదా మన గెలాక్సీకి సమీపంలో ఇంకో గెలాక్సీ ఏదో అక్కడ ఒక నక్షత్రం ఒకటి పగిలిపోయింది ఆ నక్షత్రం పగిలిపోతే అది చాలా భయంకరమైనటువంటి శబ్దాలు ఎనర్జీలు ఇవే ఇవే వచ్చాయి ప్రపంచంలో ఆ సృష్టిలో కానీ మనకి దాటి ప్రభావం మన మీద అంతలా పడలేదు ఎందుకంటే మనం చాలా దూరంలో ఉన్నాం గనక ఇదే కనుక కొంచెం దగ్గర మన మీద ఆ ప్రభావం చాలా గట్టిగా పడి అంటే ఎవరు రాస్తూ ఉంటాం సో ఈ విధంగా నక్షత్రాలు గెలాక్సీలు కూడా పుడుతూ ఉంటాయి గిట్టుతూ ఉంటాయి ఏదైనా సరే దేశంలో పరిచ్ఛిన్నమైనది కాలంలో పరిచ్ఛిన్నమై తీరుతుంది ఇప్పుడు ఈ గోలంతా ఎందుకంటే మనసు ఏది ఆలోచించినా దేశకాలకి లోబడే ఆలోచిస్తుంది దేశకాలముల సంబంధం లేకుండా ఆలోచించే శక్తి మనస్సుకి లేదు నిజానికి ఆ మీకు వెస్ట్రన్ ఫిలాసఫర్ ఒకటారు ఇమాన్యుయల్ కాంత్ అని అతను చాలా బాగా దీన్ని విశ్లేషణ చేస్తాడు అతను అంటాడు ఈ ఘట జ్ఞానం కలిగిందనుకోండి ఘట జ్ఞానం కలగటానికి కావలసిన డేటా డేటా ఉందే అది ఎక్కడి నుంచి వచ్చింది అని ఇదిగో ఎదురకుండా ఘటం ఉంది ఈ ఘటం మీద పడ్డ కార్తీకరణాలు కంట్లో పడి వెళ్ళింది కాబట్టి ఈ ఘట జ్ఞానానికి కావలసిన సమాచారము ఘటం నుంచి వచ్చింది కానీ వాస్తవం ఏమిటంటే ఘట జ్ఞానం ఎలా కలుగుతుందంటే దిస్ ఈజ్ పాట్ అన్నప్పుడు దిస్ ఇన్ దిస్ ప్లేస్ అండ్ ఇన్ దిస్ టైమ్ ఆ దేశ కాలములతో కలిపే ఘట జ్ఞానం ఉంటుంది దేశము కాలము లేకుండా ఘటం ఏమిటో మీరు అసలు ఊహించగలరండి దేశ కాలములతో సంబంధం లేకుండగా పాట్ అనేది ఉండదు అలాగా ఆబ్జెక్ట్ అంటే ఇట్ ఈజ్ ఇన్ టైం అండ్ ఇట్ ఈజ్ ఇన్ స్పేస్ జనరల్ గా మీరు గమనించడం లేదో అనే మాటకు అర్థం ఏంటంటే దిస్ ఈజ్ ఇన్ దిస్ ఫార్మ్ పార్ట్ ఈజ్ ఎ ఫార్మ్ పార్ట్ ఈజ్ ఎ నేమ్ గివన్ టు ఎ ఫార్మ్ దిస్ ఈజ్ ఇన్ దిస్ ఫార్మ్ అండ్ నో అదర్ ఫార్మ్ సో ఆల్ అదర్ ఫార్మ్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్ ఇట్ ఈస్ ఇన్ దిస్ ప్లేస్ నో అదర్ ప్లేస్ ఇట్ ఈస్ ఇన్ దిస్ టైమ్ నో అదర్ టైమ్ అని సో స్పేస్ టైమ్ యొక్క సమావేశంతో మీకు ఘట జ్ఞానం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు ఘటజ్ఞానంలో ఘటము యొక్క సమాచారం బయట నుంచి వచ్చింది స్పేస్ సమాచారమునో టైమ్ సమాచారం బయట నుంచి ఎలా వస్తుంది స్పేస్ డజంట్ రిఫ్లెక్ట్ లైట్ టైం డజెంట్ రిఫ్లెక్ట్ లైట్ టైం అనేది బయట అలా ఎక్కడైనా వెళ్ళాడుతుందా ఏమన్నా మన టైం ఎక్కడుంది వెరీ టైమ్ షో మీ వెరీ స్టైట్ యూ డోంట్ షో ది టైమ్ పీస్ షో ది టైమ్ వెరీ స్టైట్ సో వెరీస్ ద స్పేస్ స్పేస్ చూపించమంటే యు నో వాట్ ఈజ్ ద స్పేస్ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ దోషన్ ఆఫ్ కోఎగ్జిస్టెన్స్ ఇదిగో గోడ ఈ గోడ ఆ గోడ మధ్యలో స్పేస్ అని చెప్పాల్సి ఉంటుంది మీకు రెండు గోడల్ని పట్టుకుంటే కానీ స్పేస్ ఐడియా రాదు సపోజ్ ఇప్పుడు ఒక గోడ కనపడింది అనుకోండి ఒక గంట పోయిన తర్వాత ఇంకో గోడ కనపడింది అనుకోండి ఈ రెండు మధ్యన స్పేస్ అనే మాట ఉండదు కోఎగ్జిస్టెన్స్ ద టూ objects should exist together two objects together they should exist and you should know that then the idea of space comes like what is space you have outside space is not you can't see space is it there or not space reflects light like reflect atmosphere reflects light material objects reflect light not space time very space there is no time outside సో ఎనీవే ఇమాన్యుయల్ కాంత్ చక్కటి విశ్లేషణ చేస్తాడు అతను అంటాడు ఈ ఘట జ్ఞానానికి కావాల్సిన సమాచారము ఘట రూపము ఆ ఘటన నుంచి వచ్చింది దానితోటి సంబద్ధమైనటువంటి దేశ కాలముడు మనస్సులో ఉన్నవి మనస్సు అంటేనే మనస్సుకి రెండు లెవెల్స్ చెప్పాడు ఒక లెవెల్ ఘట జ్ఞానము కలిగే లెవెల్ సూపర్ఫిషియల్ లెవెల్ ద డీపర్ లెవెల్ ఈజ్ ద లెవెల్ ఆఫ్ time space our space time level our space time level it is intrinsic to the mind and uh, so on that intrinsic space time uh, space time background all knowledge it explains and on that suppose you want to know the true nature of space and time abdu mir baitha kushte kanapadatha స్పేస్ టైమ్ ట్రూ నేచర్ కావాలని మీరు అనుకున్నట్లయితే ఈ బయట నుంచి వచ్చేటువంటి ఈ శబ్ద ప్రత్యాలు ఏవైతే ఈ ప్రత్యయాలు ఏవైతే వృత్తులు మనోవృత్తులు ఏవైతే ఉన్నాయో యూ రిజెక్ట్ దెమ్ మరకడబౌట్ అవుట్ సైడ్ వరల్డ్ స్టే విత్ యువర్ మైండ్ అండ్ యు పెనిట్రేట్ యువర్ ఓన్ మైండ్ యు లుక్ విత్ ఇన్ వాట్ ఈస్ టైమ్ యుక్ విత్ ఇన్ అప్పుడు మీకు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 వాళ్ళు డెవలప్ చేసుకొచ్చారు ప్యూర్ రీజన్ అంటే ఇతను అంటాడు నీ రీజన్ కూడా నువ్వు రీజన్ అవ్వేదైతే అంటున్నావో ఆ రీజన్లో దేశ కాలముల యొక్క సమావేశము ఇంట్రెన్సిక్ మైండ్ నుంచి వచ్చింది తప్పిస్తే దేశకాలములు బయట లేవు నువ్వు దేశకాలములు కూడా బయటే ఉన్నాయని భ్రమపడి నువ్వు పెద్ద రీజన్ డెవలప్ చేశావు నీ రీజన్ లో ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఈజ్ సైడ్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 ఏది దేశములో పరినమై ఉంటుందో సీమితమై ఉంటుందో అది తప్పనిసరిగా కాలములో పరిచ్ఛన్నమై ఉంటుంది ఆత్మ దేశ మనస్సే దేశ కాలముల కోసం బాహ్యము ఆధారపడదు మనస్సు ఇతిహాస్ ఇప్పుడు మీరు నక్షత్రం కేసు చూశారు చూసి ఈ నక్షత్రము సంవత్సరముల కాంతి సంవత్సరముల దూరంలో ఉన్నది లైట్ ఇయర్స్ దూరంలో ఉంది అన్నారు అంటే అర్థమేంటి యు ఆర్ లుకింగ్ ఎట్ దిస్ స్టార్ విచ్ ఇస్ ఫిఫ్టీ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ అవునండి ఇప్పుడు ఈ ఫిఫ్టీ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ అనే టైమ్ అది ఎక్కడుంది బయట ఉందా మనస్సులో ఉందా మనస్సులో ఉందా బయటే ఉందండి ఇప్పుడు ఈ వ్యక్తికి ఎనభై ఏళ్ల ముసలివాడు అని మీరు అన్నారు ఇప్పుడు వ్యక్తిని చూసిన వెంటనే ఎనభై ఏళ్ళు ఆయనకు అని అన్నారు ఆ ఎనభై ఏళ్ళు భావన బయట ఉన్నట్టు అనిపిస్తుంది బయటే ఉంది బయట ఒక విశిష్టమైన రూపము కలిగిన దేహమున్నది ఆ దేహమునకు ఎనభై ఏళ్ల వయస్సు అని వీడి యొక్క కల్పన ఆ భావన ఆ ఎనభై ఏళ్ళు ఎక్కడున్నాయి బుర్రలో ఉన్నాయి వీడు బుర్రలో ఉన్న ఎనభై ఏళ్ళు వాడి మీద Anyway, interesting example, example we should look at Christmas. So, here you can come from später to prophet Broadb politique, onia дуршо коры comp sell alwa пр charges to alwa as a scaven pedir Just like As 21 28 На свете Ceramic Gold are causing, sedimentary pitiful equipment produce, Fleisch only acts as a scaven catalyst to 사람 люби mucha whales Say果 explica, けど alwa. Any way whatever mind thinks within it's self that it's seen outside, అదో అదొకటి మళ్ళీ దూరం మీరు కొలిస్తే అంటే మీరు మీరు మనసులో ఉన్నదే బయటకు వస్తుంది కోల్లేండి ఆ విషయం లాంటివి పెట్టండి సో దేశకాలములు పరస్పర సంబద్ధములై ఉంటాయి ఆత్మకాలమునకు అతీతము నిత్య కాబట్టి తప్పనిసరిగా దేశమునకు అతీతముగా ఉంటుంది సర్వగత నిత్య సర్వగత ఏది కాలాతీతమో అది దేశాతీతము ఏది దేశ కాలములకు దాని ఎందు ఎట్టి వికారములు చలనములు ఉండవు ఆ చలహ స్థాను స్థరముగా ఉండేది అంటే ఆ కదలిక లేనిది వికారములు లేనిది అయం సనాతన ఇది సర్వకాలములయందు ఉండేది ఇప్పుడు చూడండి చలనము ఉన్నది అంటే వీరు చలనాన్ని చూస్తున్నారు అంటే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 పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి హరిభ్యో నమ హరి ఓం ద్రీకృష్ణాస్